శ్రీ గురుమృతిపురం పుమా సహనా ఓం శాంతి శ్యాంతి శ్యా మిష్ట దేవతీక్షమా దేవత జీవేనాత్మనాను ప్రవిశ ఇవమా విధి అది చెప్పాలి ఆ వాక్యం చార్ోద్యోకం చెప్తున్నారు అక్కడ ప్రకారం ఎలా ఉంటుందంటే సత్ సృష్టికి ముందు ఈ జగత్తు సద్్రూపముగా మాత్రమే ఉండము అంటే ఇది ఎలాగంటే ఈ ఆభరణ ప్రపంచము సృష్టింపబడ్డటానికి ముందుగా కేవలము బంగారము రూపముగా మాత్రమే ఉండము అన్నట్లు ఓకే అయితే ఈ కతు మన ఆభరణ ప్రపంచము బంగారముగా ఉండము అంటే బంగారం జలం అయితే దృష్టాంతము ఇరవై దృష్టాంతం చెప్పాలి అంటూ చెప్పారు వేరే దృష్టాంతం లేదు జడము ఈ సత్తు జగన్ కాదు ఈ జగను కాదు అని చెప్పడం కోసం దేవత అని పోదా పోరాదాన్ని పెట్టాలి దేవతా శుద్ధము అదే ఆ శబ్దము జీవ శబ్దము దేవతా శుద్ధము ఈ శబ్దములు చాలా చాలా విలక్షణమైన అర్థం కలిగిన శబ్దాలు మనం ఆగిపోయినంత మనకి మన సమాజంలో ఈ శబ్దముల యొక్క వాస్తవికమైన అర్థం మనం దూరం దేవత అంటే చైతన్యమున ప్రకాశించేది ప్రకాశించడం అంటే తెలివి తెలివి రూపంగా ప్రకాశించేది దాని రెండు అన్నీ తెలుస్తాయి ఆ చైతన్యానికి దేవత అంటే దిగు అనే కాబట్టి మన మనకు ఏమైపోయిందంటే దేవత అనుగానే ఒక స్త్రీ మూర్తిని భాగం చేయడం అలా పురుషులు స్త్రీలు అంటే మనం ఎలా అయితే ఇక్కడ చుట్టూ పురుషులు ఆ పైన కూడా ఆ పురుషులు స్త్రీలు ఉంటారు ఈ పురుషులు స్త్రీలు అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు ఇస్తూ ఉండిపోతూ ఉంటారు అక్కడ కూడా అంటే వీళ్ళు ఎప్పుడప్పుడు గదివర్గంగా ఉంటారు వాళ్ళు గదివర్గంగా ఆ నివేదిక తీసుకొచ్చారు ఈ కథలతో ఈ కథల వల్ల వచ్చినటువంటి వాతావరణం చాలా అది తత్వానికి ఉపనిషత్ ప్రతిపార్జనైన తత్వానికి పూర్తి విరుద్ధం పూర్తి విరుద్ధం ఎంత వైరుధ్యం అంటే ప్రతిపార్జైనంత వైరుధ్యం ఈ కథలు ఏం చేస్తాయంటే మీకు అసలు తత్వాన్ని పట్టించబట్ట ఇప్పుడు ఈ కాల ఉదయం శృంగేరీ స్వామి ప్రసంగం చేసుకుంటే విధానం ఆయన మంచి విద్వాంసులు చాలా గొప్ప విద్వాంసులు భావమూరు విద్వాంసులు ఉంటారు ఆయన మహర్షి చేయవలగ సూత్రములు వాటికి శబరస్వామి రాసిన భాష్యము అదంతా కూడా ఆయనకి వెళ్ళి కరకరామకంగా ఉంటుందని ఆయన తెలియని శాస్త్రం లేదు ఆయన దాంట్లో నుంచి కొన్ని భాగాలను ఉపంపించి ఆ శబరస్వామి రాసిన భక్తుల్లో ఒక పూర్వపక్షం చెప్తారు ఏదో పూర్వపక్షము పలుపక్షాలకు కూడా దేవతలను ఆ తరమే ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి సందర్భము కలగదు అని గొరవకుంటాం పశువులు పక్షులు కూడా ఉపవాసాన్ని చేస్తాయి ఉదాహరణించే కుక్కలు అప్పుడప్పుడు ఉపవాసం చేస్తాయి ఎలా అయితే మనుషులు ఏకాదశి ఉపవాసం చేస్తారో ఒక్కరు ఉపవాసం చేస్తాయి తద్వారా మనసులోకి పుణ్యం వస్తున్నట్టుగానే ఒక్కరు కూడా పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుందంటే మనసు వచ్చే సందర్భం ఉంటుంది అని గొడవకుంటున్నాం ఏదైతే సిద్ధాంతం ఏంటంటే ఒకరు ఒకరు ఉపవాసం చేస్తే చేయవచ్చు కాక కానీ ఉపవాసం చేస్తే మనుషులకి పుణ్యం వస్తుంది తప్ప కుక్కలకి పుణ్యం రాదు ఎందుకంటే అది మనం ఈశ్వరులను అరాధించడం కోసం ఉపవక్షిస్తున్నాము అనే సంకల్పంతో చేయడం ఈ విషయం చేయగా వాటికి ఉండేటువంటి ఉపవాసమే తప్ప దాని ముందు భక్తులు ఉండదు కాబట్టి వాటికి పుణ్యపాపంలో ప్రశస్తి లేదు అని నిజం కాబట్టి పశుపక్షిాలకు పుణ్యపాపంలో ప్రశక్తి లేదు అనే సిద్ధాంతం కానీ మీరు పురాణంలోకి వస్తే ఈ సిద్ధాంతాన్ని ఎక్కడో ఒకరు పాడేసి ఇక్కడ ఇంకా అనేక కథలు అలా కథలు పోతూనే ఉంటాయి చాలిత్ర రుభి మోక్షం వచ్చింది పాముకి మోక్షం వచ్చింది ఏముక్తి మోక్షం వచ్చింది ఈ కథ మీదనే ఇప్పటికీ ముఖ్యంగా ఈ భక్తి శాస్త్రం వాళ్ళు ఎలా చెప్తారంటే ఈ కథలన్నీ యథార్థమైనట్టుగా వాళ్ళు గవేశపెడతారు గవేశపెట్టి మీరు ఈ భక్తి చేస్తూ ఉంటే మీకు పశుభక్షులు ఉంటే మోక్షం వచ్చింది మానవుడు జంతువురాలు అని ఎలా మమ్మల్ని పెట్టి ఒక నిద్యోగమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు ఎటువంటి వాతావరణము స్వామి కంగా ఈ వాతావరణాన్ని చాలా పొక్కు ఇక్కడ అలాంటి వాతావరణాన్ని నిర్మాణం చేసి మనకి దేవతా శబ్దము కూడా తెలియదు దేవత అంటే ప్రకాశము అర్థం సో అని చెప్పడం ద్వారా ఆ సతు చైతన్యమే తప్ప అది జడము కాదు అని చెప్పినట్లయితే ఆ సదేవత ఇంత చైతన్య స్వరూపమైన ఆ దేవత సా ఇయని దేవత ఐక్యత అంటే సంకల్పించడం అది దేవత సంకల్పించింది ఏమను సంకల్పించింది హంత హంత అంటే సరే సరే రక్షణం అహ నివాస్ దేవత ఆ సద్దేవత ముందు మూడు దేవతలు ఉన్నారు ఎవర మూడు దేవతలు తేజోకర్ణములు తేజోదేవత అబ్దేవత అన్నదేవత అన్నము అంటే తృషివీది పృషివీది అన్నం అంటే వాళ్ళు కూడా ద్దన్నం వేదన్నం అలా కాదు పృషి అక్షణం అద్దేవత అప్పటికే ఒకరు ఒకరి నుంచి అప్పుడూ తొప్పులు కావు జలములుసే వేదాంతంగా జరుగుతుంది సో కే దేవత ఏ చేసింటే ఈ మూడు దేవతలను ఆ సద్దేవత చాలా ఉంది ప్రకటించు ప్రకటించి ఆ తా దేవత ఉంది ఈ దేవతలను ఇస్రో దేవత ద్వితీయ ముహూర్తనం ఈ మూడు దేవతలను అనేక జీవేన ఆత్మ అని ప్రవేశ జీవేన ఆత్మన సమానాధికరణం ఆత్మకే రూపము జీవరూపముగా ఈ జీవరూపముగా ప్రవేశించి జీవశబ్దానికి అర్థమైంది ప్రాణధారణము జీవ ప్రాణధారణే అంటే ఏంటి ఆత్మ ప్రవేశించక ముందు జీవరూపముగా ప్రవేశించక ముందు ఇంద్రియముల యొక్క ప్రసక్తి ఉండదు ఎప్పుడైతే ఆత్మ ఆ ప్రాణరూపంగా ప్రవేశించి ప్రవేశించేప్పటికీ ప్రాణశబ్దానికి ఇంద్రియముల అర్థం జీవ ప్రాణధారణ ప్రాణానికి ఇంద్రియములు కాబట్టి కన్ను చెవి అదే ఆ ఇంద్రియముల యొక్క శక్తులన్నీ వచ్చేస్తాయి ఆ ఆత్మ చైతన్యం ప్రకాశించడం ద్వారా కాబట్టి జీవశబ్దానికి అర్థం అవుతుంది జీవరూపముగా ప్రకాశించడం అంటే ఇంద్రియములను నిలబెట్టే రూపముగా నేను ప్రవేశిస్తున్నాను అని ప్రవేశిస్తుంది అంటే అర్థమేంటి ఆత్మ ఆ సద్దేవత ప్రవేశించట ముందు ఈ పృథ్వ తేజే వాయు ఆకాశములు అది పంచీకరణము అక్కడ మూడు తేజోబంధములు చైతన్య అనుగ్రహం లేకుండా పనులు ఉంటాయి జడంగా ఉంటాయి కానీ సద్దేవత ప్రవేశిస్తూనే అవన్నీ కూడా చైతన్యంతో విజ్వలంగా సమస్తము తెలుసుకుంటూ ఉంటాయి నా అభిప్రాయం అలా అయితే ఈ దేహము చైతన్యం చూస్తుంది వింటుంది అనేక చైతన్యాల గ్రహం నాకు వదుగుతూ ఉంటుంది అదే చైతన్య ప్రవేశము లేదనుకోండి ఈ దేహము జడము వరే పడుగుతుంది ఏమండి మీరు విండుంటారు మాప్తాండ అనే మాటలు ఉన్నారా మాస్తాండ అంటే మూపా అండ అది అండము బుగ్గ చచ్చిపోతుంది దానికి చైతన్యం లేదు దాంట్లో ప్రవేశించాడు పరమేశ్వరుడు ప్రవేశించేప్పటికీ దాంట్లోనే ఒక గొప్ప అనుగ్రహం చైతన్యానుగ్రహం వచ్చింది అలా ప్రవేశించిన వాడు కనుక ఆయన్ని మార్తా అంటే హానిపేట గొడక కింద మూడకు చైతన్యాన్ని అనుగ్రహించాడు కనుక ఆయన మార్చా ఉన్నప్పుడు ఉంది సో ఆ విధంగా ఆ చైతన్యము నేను ఎందుకు ప్రవేశించేవి అని మనకి ఆ వీటికి ప్రవేశ చుట్టూ అంటే ఇక్కడ ప్రవేశము కేవలము ఉపచారమే తప్ప యథార్థంగా పాము కలువులో ప్రవేశించినట్లుగా ఈ చైతన్యం గత ఈ దేవత ఈ దేహములు ఎందు ప్రవేశించినది అనే అభిప్రాయం కాదు అసలు నిజానికి చైతన్యానుగ్రహంతో దేహములు ప్రకటమవుతాయి ఎలా అయితే నీళ్ల యొక్క అనుగ్రహంతోనే తరంగములు ప్రకటమైనట్లుగా అంతే తప్ప ముందు తరంగములు వచ్చి తర్వాత నీళ్లు ప్రవేశించినాలి అని మాత్రం కాదు అని ఎవరైనా ఒక కవి అనవచ్చు ఓ జలదేవత నీవు ఈ తరంగములు పెద్దా చిన్న అన్నింటి ముందు ప్రవేశించి వాటికి మనుగోలను అనుగ్రహిస్తున్నావు అని ఎవరైనా ఒక కవి జలాన్ని ఉద్దేశించి అన్నాడనుకోండి దాంట్లో మీరు పప్పు పట్టేది అక్కర్లేదు ఒక కవితా స్వరణంలో ఇక్కడ ఉపనిషత్తులు కూడా అభివ్యా అంతే నాకు సర్వటస్ అవయవస్య దిగ్దేశాళాంతరాపక్రమణ ప్రాప్తి లక్షణ ప్రవేశ కదా చిపపద్యే ప్రవేశము అంటే ఎలా ఉంటుంది ప్రవేశించుట అంటే ఏంటి దేశ కాలాంతర అపక్రమణ ప్రాప్తి రూపంగా ఉంటుంది అంటే ఒక దిక్కు నుండి యువతనికి వచ్చి ఇంకో దిక్కులోకి ప్రతి పొందాలి ఒక దిక్కును వినిపిచ్చి మరి ఒక దిక్కును పొందుతారు ఒక దేశమును వీడి మరి దేశమును పొందిత ఒక కాలమును వీడి మరి కాలమును పొందిట అలా ప్రవేశం ఉదయం బలిగినటువంటి తూర్పు దిక్కును విడిచిపెట్టి పదిన్నరకి దక్షిణ దిక్కును ప్రవేశించారు లేకపోతే ఉదయం తొమ్మిది గంట హైదరాబాద్ను విడిచిపెట్టి హైదరాబాద్ దేశంలో విడిచిపెట్టి రెండేళ్ళప్పటికి ఢిల్లీ దేశం ను అలాగా టైం ఒక టైంను విడిచిపెట్టి ఇంకొక టైమును పట్టుకోకుండా ఒక దిక్కును విడిచి ఇంకొక దిక్కును ఒక దేశంలో విడిచి దాన్ని ప్రవేశం ఉంటారు నిర అవయవములు లేనిది ఆత్మ చైతన్యం తర్వాత దేశకాల పరిచ్ఛేదములతో అతీతమైనది సర్వమును వ్యాపించి ఉన్నది అంటే సర్వ దిక్కులను సర్వదేశములను వ్యాపించి ఉన్నది అటువంటి ఆత్మ ఇటువంటి ప్రవేశము ఎన్నటికీ సంభవమే కాదు పరదాత్మన అన్నో తర్వాత ఈ దేహం తీసుకోండి ఈ దేహం ఇది ఈ మేమాంస ఇలాగే ఉంటుంది ఈ ఈ విచారము అలా కొనసాగుతూ ఉంటుంది ఈ దేహంలో ఇప్పుడు చైతన్యం కదా కాన్షియస్ పీపుల్ కదా అందరూ కూడా చైతన్య చేతనులు అందరికీ అన్నీ తెలుస్తూ ఉంటాయి దీనికోసం పన్నింటికే కాలక్కడ యక్ష తొట్టుకునే వాళ్ళకి కూడా అన్ని తెలుస్తూ ఉంటాయి చుట్టూ యొక్క ప్రజలు తెలుస్తూ ఉంటుంది కాబట్టి చదువుకోని వాడికి శబ్ద స్వచ్ఛ రూపక సంఘంలో తెలుస్తేనే తెలుగు తెలుస్తూ ఉంటాయి పుస్తకంలో తెలియడం మీరు అనుకోవద్దు కాబట్టి చేతన పురుషుడు ఈ చింతన పురుషుని యొక్క చైతన్యంలో నేను అనే ఒక అహంకారము నాకంటే భిన్నమైన దేవుడు అని ఒక భావన రెండున్నాయి ఇప్పుడు ఇప్పుడు దాంట్లో ఉన్న దేవుడు అనే భావనను దేవుడు పెట్టేడా మీరు పెట్టుకున్నారా మీరు పెట్టిన దాంట్లో ఉండే నేను అనే భావనను కూడా దేవుడు పెట్టేడా మీరు పెట్టుకున్నారా మీరే పెట్టుకున్నారా ఇప్పుడు ఈ చైతన్యంలో తెలుసుకునేవాడు ఎవరు దేవుణ్ణి పెట్టాను నేను అనేది కూడా పెట్టాను ఓకే కూడా పెట్టాను ఇప్పుడు ద్రష్టార్కే తెలియనివాడు చూసేవాడు అంటే తెలియనివాడు ఇప్పుడు ఈ చైతన్యంలో రెండు వచ్చి అంటారు దీన్ని ద్వారా రెండు వచ్చాయి కదా చైతన్యంలో దేవుడు ఒకడు వచ్చాడు వచ్చాడు జీవుడు ఒకడు వచ్చాడు ఇప్పుడు ఇప్పటికీ చైతన్యంలో తెలియవాడు ఎవడు దేవుడా జీవుగా అంటే మీరు గోడ మీద తిండి వాటకు సమాధానాలు చెప్పడానికి శాస్త్రం కదా అప్పుడు దేవుడు వచ్చి అందులో ఒకటి దేవుడు తెలుసుకుంటారు దేవుడికి ఇష్టం అయితే దేవుడు తెలుసుకుంటారు దేవుడు అనుగ్రహంతో దేవుడు తెలుసుకుంటారు దేవుడు అనుగ్రహం అనేది కూడా తెలుసుకోలేడు వీళ్ళు రాసుడు ఆయన వస్తారు ఇలాంటి ఇలాంటి మొదలు పెట్టండి కథం చెప్పండి ఇక్కడ ఈ చైతన్యంలో తెలుసుకున్న వాళ్ళు ఎంత ఉన్నా ఉన్నారు ఒకరు అంటే దీనిపై మీ అనుభవం మీ అనుభవం ఎలా లోపల ఇద్దరుండి తెలుసుకుంటున్నట్లుగా ఒకరుండి తెలుసు ఒకరు తెలుసు కనిపిస్తే ఉంది ఎంతే అందిస్తుంది ఒకడే ఉన్నాడు అని చెప్పాడు ఇప్పుడు మన అనుభవానికి సృష్టి పెట్టేదానికి చాలా ఎక్కడంటే లోపల ఉండి తెలుసుకునేవాడిని నేను ఒక్కడినే అని మనం అనుకున్నాం కాదుగా నేనన్న నువ్వు ప్రశ్నించుకున్నది అజ్ఞానం చేత వచ్చినది లోపల ఉండి తెలుసుకునేవాడు అని సృష్టి మరి నా మాట ఏంటి అంటే నేను పరమాత్మ కంటే జన్మంగా లేదు అని అద్వైతాను అనుకుంటాను దేవుడు లేరు దేవుడు లేదు కాదు దైవం కాదు అద్వైతము సో ఇప్పుడు చూడండి ఆత్మన పరమాత్మ కంటే అన్య మరి ఒక దూచేటువంటి వాడు జీవుడు అనబడేవాడు నా నువ్వు జీవుడు జీవిగా అనుకుంటే నువ్వు దేవుణ్ణి తిరస్కరించి నేను ఎదురు వేసుకుంటున్నప్పుడు ఆ ద్రష్వాన్ని అది జ్ఞాపక్వం కాదు అలా జీవుడు జీవుగానం మానేసి నిరహంకారంగా అంటే అహం ద్రష్ట అహం అహం కర్త ఇత్యాది అహంకారాన్ని నేను ప్రక్కనబెట్టి ప్రతి అహంకార రహితంగా మీరు నిలిచి ఉండగలిగితే ఆ పరమాత్మయే చూస్తున్నాడు అసలు నిజానికి మురళి అంటే ఇదే మురళి అనేది ఒక వచ్చిన చూసారా ఇదే మురళి కృష్ణ కరెక్ట్ మురళి ప్లస్ కృష్ణ దీర్ఘం సంజ్ఞా సంజ్ఞ ఉన్నప్పుడు ఇది దీర్ఘం వస్తుంది మురళి దీర్ఘం ఉన్న తోట హ్రస్వం వస్తాయి హరస్వం ఉన్న తోటి దీర్ఘాలు వస్తాయి కాళిదాస అన్నప్పుడు కాళిదాసరస్వం వస్తే కాళిదాస మురళీ కృష్ణ అన్నప్పుడు మురళీ కృష్ణ ఏ అర్థం వచ్చి కృష్ణ అంటే అర్థం అంటూ తెలిసిన మనకి కథలు ఎంత ఘోరంగా కండిషన్ చేసి ఆ వృధా మీద అక్కడ మురళీ కృష్ణుడు ఒకప్పుడు ఉంటుంద ఒకప్పుడు అక్కడ ఆయన మురళలో ఉండిపోతుంది వాయిస్ లో ఉండి వాళ్ళు అప్పుడు ఆ ఉల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆయనతో పాటు డ్యాన్స్ చేసేవాళ్ళు కథలు పెడతారు ఓన్లీ లేడీస్ వెళ్ళి డ్యాన్స్ చేసేవారు జంట్స్ వేరే వాళ్ళు కథలు ఈ కథకి ఇంతలాగా మీరు ప్రచారంలోకి వచ్చేసినప్పుడు ఏమైపోయింది మురళీకృష్ణ అనే మాట చెప్తే యథార్థమే అర్థము అంటే మురళీకృష్ణ అంటే అర్థం ఇది మురళి ఇది అహనే మురళి ఇప్పుడు మురళికి ఐదు హోమ్స్ ఉంటాయి మంచి జ్ఞానేంద్రియమూర్తి సంకేతం కాదని ఆ ఉంటాయంటే మనస్సు పెట్టుకోవాలి కాదని ఆయన ఏం హోల్స్ ఉన్న వైద్యే మనస్సు బుద్ధి అని పెడుకోవాలి అవి అవి హోల్స్ ఆ హోల్స్ ద్వారా సంగీతాన్ని వాడు ఎవడు నేనా కృష్ణుడు అది మొదటి కాబట్టి ఈ సంగీతాన్ని లోకానికి ప్రకటించేవాడు పరమాత్మ తప్ప జీవుడు అదే వాడు కాదు నిజానికి ఇది జీవుణ్ణి నికసించినట్లు అవదు జీవుణ్ణి మనం ఎక్కువ లేకుండా తోసుకు చేసాను మీరు అనుకోరు జీవుణ్ణి మనం శూన్యం చేయటమే జీవుణ్ణి నువ్వు దేవుడి కంటే భిన్నంగా లేవు నీవు దేవుడే అభ్యం అంటే మురళీకృష్ణ అనే మాటకి అర్థం ఉంది సో కాబట్టి పరమాత్మ కంటే వేరే ద్రష్టం ఒకడు లేదు నాణ్యతతో స్థితి దృష్ణు నాణ్యతో స్థిష్ సిత్యలో చర్మా అలాంటి నిర్ణయం ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు మురళీ మ్యూజిక్ వస్తుందంటే ఆ మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది శ్రీకృష్ణుడి నుంచి వస్తుందో అంటే ఈ హోమ్స్ నుంచి వస్తుందా ఈ మురళి నుంచి వస్తుంది శ్రీకృష్ణుడి నుంచి వస్తుంది హోంసు మురళి అన్నది ఓకే నిమిత్తం నిమిత్త మాత్రం బాబా సందేశాచి పన్నెండవ అధ్యాయ కూడా ఉంటుంది మీరు మురళి పాత్రను మీరు పోషిస్తే మీరు ధన్యుడు అయిపోతాల్సి సో ఈ విషయాన్ని స్ఫుర్తి చెప్పింది కానీ అతహ అంటే పరమాత్మ కంటే భిన్నముగా ద్రష్ చూచేవాడు చూచేది అన్యత్ మరి ఒక తత్వము జీవతత్వము నా లేదు అని జీవతత్వాన్ని ఈశ్వరులు కలిపేశారు అవంతరంలో అతహ అన్యత్ సుతో అని ఈ శృతుల్లో ఈ శృతిని బట్టి జీవుడు అనేవాడు ఈశ్వరుని లేదు అని నేను ఇంకా ఆ ఇష్యూలు ఎక్కడికి వచ్చేది ప్రవేశించాడు ప్రవేశించాడు కాబట్టి ఆయనే ఉన్నారు అయితే ఇప్పుడు ఇంటికి ఈ ప్రవేశించడము సృష్టి చేయడము దాంట్లో ప్రవేశించడము దాన్ని నిలబెట్టడము దాన్ని మళ్ళీ దాంట్లో కనిపించుకోవటము ఈ వాక్యాలన్నీ ఉన్నాయి కదా మీ అభిప్రాయం ఏమంటే అంటే ఉపలభ్య వాఖ్య సృష్టి ప్రవేశ స్థితి అత్యయ వాక్యము అంటే ఉపనిషత్తుల్లో నాలుగు రకాల వాక్యాలు పరమాత్మ ఈ దేహములను సృష్టించను అది సృష్టి వాక్యం ఆ దేహంలోనూ సృష్టించిన తర్వాత వాక్యంలో ప్రవేశించను అది ప్రవేశలు లేక వాక్యము ప్రవేశించి వాటిని నిలవేర్చాను అవి స్థితి వచ్చారు వాటిని తనలో తలతో పంపుకోలేను విలీనం చేసుకోలేను అవి అప్లై వాక్యము ఈ వాక్యములన్నింటికీ ఒక్కటే అభిప్రాయం అలా ఫిజికల్ గా ఓ చోట కూర్చొని అలాగే బయట లాసుకొచ్చి దాంట్లో దూరి వాటిని నిలబెట్టి మళ్ళీ తనలో తలపెట్టుకున్నాడు అని తాలి గురుగు చేసినట్టుగా చేస్తున్నాడు ఈ బురకము ఈ దమ్ము ఒకటి పెట్టుకుని దాని పంపలు అలా గమ్ము పెట్టుకుని దాన్ని సాగ తీసుకుంటాడు సాగతీసి దాంట్లో చేస్తాడు చేసి ఏం చేస్తాడు దాన్ని పొడబపోతాడు పొడబోటు చేస్తాడు ఒక ఆ రకంగా దేవుడు ఈ దమ్ము గమ్ముని బుల్ దమ్మునివడి మార్గం లాగా ఈ జగత్తుని ఎటువంటి జీవులు తీసుకున్నాడు దాంట్లో గాలి ఊంగుతున్నాడు అది దుల్లక్క కాబట్టి ఇక్కడ చేస్తున్నాడు దాన్ని పనులు కొట్టేసుకొని సంబంధాలు చేసుకుంటున్నాడు మళ్ళీ అతను చేస్తూ ఉంటాడు నా రోజంతా ఈ దుబ్బుతో నుండి వాళ్ళగా చేస్తూ ఉంటాడు అది కాదు అభివృద్ధా అభిప్రాయం మీరు పదం వేసుకోను తెలుసుకోవాలనుకుంటున్నారా అది మీ లక్ష్యం మా కళ్యాణ్ నేను ఇంత డబ్బు కూడా బ్యాంకుల్లో దాచుకోవాలి ట్యాక్స్ రిలీజ్ చేయాలి ఇంకా కాలా పనులు చేసే ఉన్నాయి తర్వాత ఏమో సంస్కారాన్ని పెంచుకోవాలి పెంచుకొని ఇరు వచ్చి పరుగులు పౌడర్లు అలాగే పెంచాలి బాగా పెంచుకోవాలి పెంచుకొని ఆ తర్వాత ఏం చేయాలి ఒకరితో ఒకళ్ళు కలహించుకోవాలి తెచ్చుకోవాలి కొట్టుకోవాలి యూనిఫాన్లు ఉన్నాయి వీటన్ని విషసి ఇప్పుడు అర్జెంట్గా డామినేషన్ అన్నీ తెలుసుకుంటే మరి ఇవన్నీ ఎవరు చేస్తాడు కాబట్టి వాళ్ళకి అడిగాను లేదు అని మీరంటే కథ వస్తుంది మీరు అలాగే కానీ కానీ అవన్నీ వద్దన్నాయి మాకు పరమేశ్వరుడిని తెలుసుకోవాలి ఉపలబ్ధి ఉపలబ్ధి అంటే తెలుసుకోవాలి నేను పరమేశ్వరుని తెలుసుకోవాలని మీరు అనుకుంటే ఇప్పుడు మీరు పౌరాణిక అడిగారనుకోండి వాళ్ళు వైపుఠానికి వెళ్ళాలని చెప్తాను మరి వేకుంఠానికి వెళ్ళాలి వెళ్తాను అంటే వైపుఠానికి వెళ్ళాలంటే మీరు అర్జెంట్గా ఒక వైపు ఉంటే ఆ అకౌంట్ ఒక ఓపెన్ చేసి దాంట్లో అకౌంట్లో వింపుతూ ఉండాలి ఎందుకు నింపాలి జపం ఎంత చెప్పండి వింపుతూ ఉండాలి సో ఆ అకౌంట్లో మీ అకౌంట్లో ఎంత ఎంత అవసరం ఉండాలి మా అకౌంట్లో పదహారు మీ అకౌంట్లో ఎంత ఉంది పదకొండు లక్షలు ఆయన అకౌంట్లో తొంభై లక్షలు ఆ రకంగా ఆ అకౌంట్ ఎంత అప్పుడు వైపు మనకి వెళ్తారు దేహత్యాగం చేసి వెళ్ళేది ఒకటి దేహత్యాగం చేయాలి ఇది అనంతరం అభివృద్ధి వస్తానంటారు దేహత్యాగం చేసి వెళితే అక్కడ వెళ్ళి కొంతకాలం వేసి ఉంటే మీరు అక్కడ దీని చూడచ్చు అని చెప్పారు శాస్త్రం అలా చెప్పాలి శాస్త్రం ఏమని చెప్పిందంటే నువ్వు నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలనుకుంటున్నావా ఏదైనా ఒక చేతన చేతనతో కూడిన దేహాన్ని పట్టుకో ఏదైనా ఒక దేహాన్ని తీసుకో ఆ దేహంలో ఆ దేవుడు ప్రవేశించి ఉన్నాడు ఆ దేహాన్ని ఆ దేవుడే సృష్టించాడు సృష్టించి దాంతో ప్రవేశించాడు ప్రవేశించి ఆ దేహాన్ని ఆ ప్రాణశక్తి రూపంగా దేవుడే నిలబెడుకున్నాడు మరి దేవుడు దేహం పడిపోయిన తర్వాత ఆ దేహము తనలో కలిపేసుకుంటూ ఆ చైతన్యాన్ని ఆ పరమాత్మ తనలో కాబట్టి ఏదైనా ఒక దేహాన్ని పట్టుకోవాలి పట్టుకొని దాంట్లో ఉన్నటువంటి చైతన్యాన్ని నువ్వు పనిచేయించు నీకక్కడ దేవుళ్ళు అడుగుతావు అయితే మీరు ఏ దేహాన్ని కొట్టుకుంటాను మీకు దగ్గరగా ఉన్న దేహం ఏదైనా పట్టుకో ఏ దేహాన్ని కొట్టుకుంటాను మీ దేహాన్నే పట్టుకోను ఇంకొకరి దేహాన్ని పట్టుకొని నేను దీంట్లో దేవుణ్ణి వెతుకుతాను అంటే వాళ్ళకి వాళ్ళు ఒక ఆర్థిక దాకా భోజనాలు చేసి వాళ్ళు ఎవరి సినిమాలో తీసుకుంటారు నువ్వేమో ఈ నీ దేహంలో నేను దేవతను కొట్టుకుంటాను దేహాన్ని కొట్టుకుంటాను దేవుణ్ణి కొట్టుకుంటాను అంటే వాళ్ళు ఒప్పుకోదు బాధ్యం కూడా ఒప్పుకోదు ఇంకొక ఇతర వాళ్ళకి జరిగింది ఉంటాయి కాబట్టి నువ్వు ఇతరులకు ఇబ్బంది పెట్టాయా నీ దేహం ఒకటి ఉద్ది కాబట్టి నీకు సమీపంలో ఒక దేహం కదా నీకు కాదు నీకు బాగా దగ్గరగా ఉన్న నువ్వు ఏం చేస్తామంటే ఇది నా దేహము అనేటువంటి భ్రమను విడితే ఇది దేహము ఈ దేహంలో పరమాత్మ ప్రవేశించాడు ఉన్నాడు నేను నిలబెడుతున్నాడు ఇది దేహంలో కూర్చొని చూసుకున్నాడు ఈ దేహంలో కూర్చొని వింటున్నాడు ఈ దేహంలో కూర్చొని మాట్లాడుతున్నాడు వాలోహస్ ఈ దేహంలో కూర్చొని దాన్ని పీల్చి ఉంచి పెడుతున్నాడు డాన్స్ కి ప్రాణ ఆ పరమాత్మను నువ్వు ఒకటి పట్టుకోవు అని చెప్పడం కోసమే ఈ ప్రియ స్టేషన్ ఇప్పుడు పూర్తి చేయాలి అంతే తప్ప ఆయన అలా బహుమందులాగా ఏదో చేస్తున్నారని మాత్రం కాదు అయితే తెలుసుకోవడానికి దేవుడిని తెలుసుకోవడానికి చెప్తాను దేన్ని కూడా అసందర్భంగా సగం సగమంగా విడిచిపెట్టాలి ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోవడం ఎందుకు ఎలా ప్రయోజనం ఉండాలి ఇక్కడ ఉపలబ్ధా స్మృతి ఎవరు చెప్తుందంటే మనమంటే స్మృతి ఎవరు చెప్తుందంటే ఏముంది తెలుసుకోవడము పురుషార్థము అని చెప్పారు పురుషార్థము అంటే మనిషి ఏం పుట్టినందుకు చేరుకోదగిన గమ్యము పురుషార్థము అని అంటారు మనం మనుషులుగా పుట్టాము కొంతకాలం ఇక్కడ ఉంటాము ఎంతో కాలం ఉండవు కొంతకాలమే సముద్రాన్ని అంతనే ఆపోషణ పట్టేసినటువంటి అండస్ట్యూడు ఇప్పుడు లేడు వెళ్ళిపోయి సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు కూడా లేడు వాయిగా వెళ్ళిపోయి రామరాజ్యాన్ని ఇచ్చినటువంటి శ్రీరాములు కూడా వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు గజవాళ్ళు అందరూ వెళ్ళిపోయారు మనం కూడా అదే దారిలో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎక్కువ కాలము లేడు ఉన్న పైనలో పూజగా ఉన్నాడు దీంట్లో ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలి ఏమిటి ఆ లక్ష్యము అంటే కొంత ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు నేను ఇప్పుడు నా దగ్గర వంద నేను ఒకసారి నైపుతాను నా దగ్గర కొన్ని కిలో కూతుల్లో ఉన్నారు చొరవ యాభై కోట్లు తీసుకుంటాను ఇక అన్ని నాయకులు లైన్ చేస్తూ ఉంటాను వేప మూడు కోట్లు నేను కూతురు తింటా కూతురు అది అది మీరు పురుషార్థం వాడి పురుషార్థం ఇంకొకటి పురుషార్థం ఏదో తెలుసు చచ్చిపోయే లోపల ఈ భోగాలు అనుభవించి నేను చేసుకుంటాను ఒక్కసారి బాంబే ఏదో ఒక స్టూడియోలో ఆ సినిమాలు అన్ని తీసుకుంటారు వాళ్ళు వాళ్ళందరినీ ఒక్కసారి ఆ సినిమా తీసుకున్న చూసేస్తే నా కోరిక తీయకుంటుంది మీరు దేహాన్ని తీసేస్తాను అని ఒకటే కోరిక ఎలా ఉంటుంది అలాగే ఇంకో కోరికే ఇంకో కోరిక ఏవో హోగా లేకపోతే క్రూవ్స్ లో ఉంటాయి ఇండియాలో తక్కువ అమెరికాలో ఎక్కువ ఈ మధ్యలో వచ్చినట్లు ఉంటాయి ఇండియాలో కూడా కానీ మీరు ఇంటికి డబ్బులు ఉన్నాయి సింగాపూర్ వెళ్ళి కావచ్చు పది రోజులు కూడా ఆ పది రోజులు కూడా లోపల ఫ్రీ ఫుడ్ ఫ్రీ ఫుడ్ అంటే ఫ్రీ బెబరైజ్ అంటే కోఖో కాఫీ టీ పాలు మొదలైన అన్నీ కూడా ఫ్రీ భోజనం అంతా ఫ్రీ వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది ఐస్ కూడా ఫ్రీ ఒక హార్డ్ బ్లడ్ మాత్రమే ఖరీదు వేస్తారు తప్ప సాల్ఫ్ట్ డ్రింక్స్ అన్ని ఫ్రీ పది రోజులు ఫ్రీ ఎంత వరకు ఫ్రీ అంటే మీరు ఎంత తినగలిగితే ఎంత తినొచ్చు ఎంత తాగడంతే ఎంత తాగవచ్చు సాల్ఫ్ట్ డ్రింక్స్ ఆ మాట అక్కడ రాసి పెడతారు ఆ ఫ్రూట్స్ వెళ్ళి ఏ పని చేయనట్లు లేదు కావాల్సింది నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవడం టీవీ చూస్తుంది టీవీ చూడడం అక్కడ ప్రోగ్రామ్లు ఉంటాయి ఆ ప్రోగ్రామ్ లో ఉండడం స్విమ్మింగ్ పూల్ ఉంటుంది దాంట్లో కూర్చోవచ్చు మీకు ఇంత పక్కన చేసిన అయితే ఇది కూడా కొట్టచ్చు అప్పుడప్పుడు సముద్రం చేసి కూవచ్చు అలాగే వాటి ఏ పని చేయనక్ష ఇది చచ్చిపోయే లోపల ఇది ఒక్కసారి అనుభవానికి వచ్చేసి నేను వాడు కోరిక అది వాడి పురుషార్థం మనం ఎలా ఉన్నామని ఇంకొకటి అంటాడు నేను ఈ దీవిలో అంతా కూడా కష్టపడుతూ కర్మం చేసి పూమిలోకి చేస్తాను పేక్షత్రలోకి చేస్తాను వయ్య స్నానం కూడా చేస్తాను ఒక స్వంతానికి పోవాలి నేను అని ఈ స్వంతం వందరి కోరిక ఎంత పెట్టిందంటే ఒకరు కొన్ని రోజులు ఉపవాసంలో ఎన్ని చేస్తాడు స్వంతానికి పోవడం మరొకరు ఆత్మహత్య చేస్తుంటారు చూసేది బాంబర్స్ అందరూ కూడా సొంతానికి పోవడం కోసమే వాళ్ళు చూసేది కోసం ఉంటారు కాబట్టి ఆ స్వర్గములు ఉన్నది ఇచ్చిన అంత వ్యక్తులు అదే ఒక ఈ జర్నలిస్ట్ సూసైడ్ బాంబర్స్ ఉన్నారా వాళ్ళని మనం ఏమనుకుంటాం మూర్ఖులను అజ్ఞానులనో మనం అనుకుంటాం వాళ్ళ వాడుకోను వాళ్ళ నుంచి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు వాళ్ళకు ఉండే ఈ స్పరేషను మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అంతటి కాలే ఉంటుండే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఈ విధంగా ఇక్కడ దాన్ని ముక్క ముక్కలు చేసే స్క్రీసే చేసేస్తూ ఉంటాయి ఆ ప్రయత్నంలో భాగంగా ఈ శత్రువులందరినీ కూడా కొంతమందిని పొట్టబెట్టి పొట్టబెట్టేస్తూ ఉంటాయి మనకి మహాపుణ్యం వచ్చేసి మన కోసం శ్రద్ధలోక ద్వారాలు చేర్చుకుని ఉంటాయి మనం వెళ్ళి శ్రద్ధలో పడిపోవడమే వెళ్ళిపోయింది అని వారు వ్యక్తిగా విశ్వసిస్తారు అది వాళ్ళు పురుషార్థం యజ్ఞం చేసేవాళ్ళు అని వారు విశ్వసిస్తారు అది పురుష ధర్మ పురుషు ఒక విజ్ఞాహం స్వరూపం తూర్పుగోదావరి జిల్లాలో దానికి నా నాకు అవమానం పంపించాను నా వాళ్ళ కాదు నన్ను రమ్మని కోరారు గుటిగా వాళ్ళు గుటిగా ఉంచారు నేను వెళ్తే నాకు అక్కడ కొంత మర్యాదలు చేశాను ఎన్ని నుంచి రావచ్చు నేను లేదు నా లోకంతా నా వైపు మహాశయ ఈ నేను యజ్ఞానం ప్రవేశించి దాంట్లో అక్కడ ప్రజల ప్రజల్లో ఒక కూర్చుని కూర్చొని వాళ్ళు చేసుకుంటూ చూసుకోకుండా నా వల్ల వదిలే అని నేను వెళ్ళలేదు కాబట్టి ఆయన పాలను ఏం ఎందుకు చేసుకుంటున్నారో తెలుసు స్పంద కోసం స్వర్ధాన్ని కోరి అది పురుషార్థం ఉపనిషత్తులలో ఈ మూవీంటిని పురుషార్థంగా చెప్పండి వాటిని పురుషార్థంలో ఇక్కడ ప్రతిపాదించలేదు ఇక్కడ ఒకే పురుషార్థాన్ని చెప్పాలి లేదు ఆ పరమాత్మను తెలియక ఏట బ్రహ్మ విదో పరం పరమాత్మను తెలియక ఎందుకంటే సాక్షాత్కరిక అంటే తన స్వరూపము పరమాత్మయే అనే అనుభవము తెలుసుకుంటారు చాలా సరళమైన భాషలో చెప్పండి ఎలాంటి అది చాలా సరళంగానే మరి ఇవన్నీ కఠినంగా చెప్పండి పరమాత్మను తెలియదని నేను లేదు పరమాత్మ లేదు ఆ నేను ఆ పరమాత్మను తెలుసుకుంటున్నాను అలా తెలియడం చూడదు అది మేము లేకుండా అయిపోవడమే పరమాత్మను తెలియజేస్తాను దానికి చిన్న ప్రణాళిక మనం అధ్యయనం చేస్తూనే ఉన్నాము అది పురుషార్థం కాబట్టి ఈ దేవుణ్ణి ఎందుకంటే తెలుసుకోవడం అని మీరు అనుకోవడం మీద ఉపలబ్ధి దేవుణ్ణి తెలియదుగా పురుషార్థమని సృష్టి చెప్పి ఆత్మానమే వాళ్ళే ఏ స్లుపు జరిగింది అంటే చెప్తున్నారు ఆత్మస్వరూపాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి ఆత్మానమే బస్ అదే అంటే ఏమన్నా నాకు ఇది తెలుసా తెలుసు నేను దేన్ని తెలుసుకున్నాను దాన్ని తెలుసుకున్నానని మీరు దప్పాలు పకొద్దు నేను తెలుసుకోవాల్సినది ఆత్మ మాత్రమే ఆత్మానమే అదే సర్వం వాక్యం సర్వధారణం ఆత్మానం అదే లేదు ఈ ఆత్మలు తెలియకపోతే వచ్చిన నష్టం అంటే అంటూ సుమానం ఆత్మను తెలుసుకుని లేదా ఇది ఇప్పుడు మానవ స్వభావం ఎలా ఉంటుందంటే జగత్తులు వాడు లౌకికుడు దేవుణ్ణి తెలుసుకోవాలని ఇంకొకడు అంటాడు వాడు కన్నీ ఉపాసన ఆత్మను తెలుసుకోవాలని వీరు వండు వాడులో ఎందుకంటే వాళ్ళకి తెలియదగ్గది అనాత్మయే అనాత్మ జగత్తనా కావచ్చు లేకపోతే దేవుడు కావచ్చు అనాత్మరూపంగా ఉన్న జగత్తులు తెలుసుకుందామని లౌకికుడు అనాత్మ అంటే ఆత్మకంటే భిన్నమైన దేవుణ్ణి తెలుసుకుందామని కానీ ఉపాసకుడు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఆ సందర్భంలో స్థితి ప్రగచ్చింది చెప్తోంది మీరు తెలుసుకోవాల్సింది బాహ్యంలో ఉన్నదాన్ని కాదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి అని స్టూ చెప్తాను ఈ మాటలు మీకు ఎక్కడా కనపడదు మీరు పెద్దవాళ్ళు ఎవరు చదువుకో మంచి ఉద్యోగం వస్తుంది అని నేను ఆ ప్రోత్సాహంలో నువ్వు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమాటిక్స్ కు మన జరిగినట్లయితే మీకు మంచి ఉద్యోగం వస్తుందని ప్రోత్సాహం ఆత్మని తెలుసుకో అని ఎప్పుడైనా పెద్దలు మీరు